సో మనకి మామూలు తెలుగు భాషలో స్పష్టంగా చెప్తారాయన అనన్యత్వే తద్వికారాణం సముద్రాత్ అనన్యత్వేసి అని స్పష్టంగా చెప్తున్నారు కదా ఈ వికారములన్నీ కూడా అంటే ఖేనా వీచి ఇత్యాది వికారములు ఏవి కూడా సముద్రము కంటే అన్యములు అయినప్పటికీ అయినప్పటికీ ఏంటి ఇతరేతర విభాగ ఉపలభ్యతే అంటే వాటిలో వాటికి తేడా మనకి తెలుస్తూ ఉంటుంది ఇప్పుడు బ్రేకర్ వేరు తర్వాత బుడగలు వేరు నూరగా వేరు సుడుగుండం వేరు అని ఇతరేతర విభాగం మనకి తెలుస్తూ అనుభవానికి వస్తూ ఉంటుంది అలా అనుభవానికి వస్తుందా లేకపోతే ఇవన్నీ సముద్రము నుండి ఏకములే అవుతున్నా సముద్రము కంటే అన్యముగా లేనేలేము కనుక వీటిలో వీటికి కలగా బాగు అయిపోతున్నాయా సముద్ర దృష్ట్యా వీటిలో ఏ ఒక్కటి సముద్రము కంటే అన్యముగా లేదు కానీ వీటిల్లో వీటికి విభాగం అలా మనకి అనుభవానికి వస్తుంది ఉన్నది ఇప్పుడు చెప్పండి ఇవన్నీ విడివిడిగా అనుభవానికి వస్తున్నాయి కనుక వీటికి సముద్రమునందు ఐక్యత అని చెప్పడం కుదరదు అని చెప్పడం తప్పవుతుంది ఎందుకంటే విడివిడిగా అనుభవానికి వస్తూ ఉన్నప్పటికీ సముద్రమునందు ఏకత్వం కుదురుతోంది ఏకత్వం కుదురుత సముద్రం అభేదము కుదురుతోంది అలా చెప్పండి ఓకే సముద్ర రూపంగా అవి ఒక్కటే అయినా వాటిల్లో అవి మాత్రం విడివిడిగా అనుభవాలు వస్తుంది అంటే ఇలాగా ఫేనము బుద్భుతము ఒకటా వేరు వేరు ఫేన మూల కారణము బుద్భుద మూల కారణము కాబట్టి వేరువేరుగా ఉంటాయి తప్పు ఓకే అది అర్థంగా ఒకటే ఫేన మూల కారణము బుద్భుత మూల కారణము ఒకటే మంచిది కాబట్టి ఫేనము బుద్భుదము ఒకటైపోతాయి అవు అర్థమైనా ఇప్పుడు ఏమైనా సమస్య దాట్ ఈస్ హౌస్ ఓకే కాబట్టి ద్వైతులు చాలా కాషస్గా హ్యాండిల్ చేసుకోవాల్సి ఉంటుంది అంచేతనే ఈ దీన్ని జాగ్రత్తగా పట్టుకున్నారు కొంతమంది పట్టుకున్నారు పట్టుకుని మీ ద్వైతం కంప్లీట్ ద్వైతమని పడకదురా బాబు పక్కన పెట్టు నీకు సేవింగ్ గిరే సేవి అంటే ద్వైతమే నీకు సేవింగ్ గిరే ఎందుకంటే కారణం దగ్గరికి వెళ్ళేప్పటికీ ఏకత్వము కార్యవస్థాయిలో బహుత్వము ఇది లోక అనుభవం ఇది దీని ఎవరూ కాదనడానికి వీల్లేదు కాబట్టి ద్వైతాద్వైతమే మనకి రక్షకమే అని పెట్టుకున్నాను పెట్టుకుని ఎందుకంటే సబ్ శ్రీకృష్ణ హి శ్రీకృష్ణ హే సర్వం శ్రీకృష్ణ జయ శ్రీకృష్ణ అంతా శ్రీకృష్ణుడే శ్రీకృష్ణుడు తప్ప ఇంకేమీ లేదు కానీ ఇంకో ఇందులందరూ లేరు వాళ్ళు డ్యాన్స్ చేస్తూ ఉంటారు పోరాటం చేస్తూ ఉంటారు ఈ భేదానికి రాధ లేరు కూడా అంటే గోపతులు ఉందనే రాధ ఒకటి అనకూడదు ఈ భేదం అయితే మరి శ్రీకృష్ణుడు అంతా ఒకటి కాదు ఆ సంపూర్చి శ్రీకృష్ణ శ్రీహాయ్ దీని పేరు భేదాభేద ఈ వల్లభగ జాతులు లేదు వాళ్ళు మీరు గోపతుల మాట ఎందుకు తీసుకొచ్చారంటే ఆయన భేదాభేదాన్ని గోపతుల కోసమే పెట్టుకున్నాడు అందుకోసం తీసుకొచ్చాను నేను తీసుకున్నాను లేదు ఇప్పుడు అద్వైతంలోకి వచ్చినట్టుగా ఉంటుందో తెలుసుకోండి శ్రీకృష్ణుడే సత్యము గోపితుడు రాధా ఇదంతా కూడా మిత్యా అవుతుంది బాధ రాష్ట్రు నువ్వు రాధని కొట్టుకుని మిచ్చావు రాధే రాధే రాధే రాధేది బలి చేసుకుని వెళ్ళి వెళ్ళి అసలు రాధలు ఎన్ని లేదు అవుతాడు కాబట్టి ఈ భేదాభేదమాదారిని వాళ్ళు పెట్టుకుంటారు హింబకాచార్యులు వల్లభాచార్యులు వీళ్ళందరూ భేదభేదాన్ని పెట్టుకున్నారు ఎందుకంటే అటు శృతిలో చెప్పిన అభేదాన్ని ఇటు పురాణంలో కనపడే భేదాన్ని రెండింటినీ కూడా వాళ్ళు కలుపుకుని ఒక ముద్ద చేసుకుని పెట్టుకున్నారు ఈ కాలంలో పూర్వకాలంలో వాళ్ళలాగా ఈ శృతిలో చెప్పిన అభేదాన్ని యజ్ఞశాలలో కనపడే దేవతా బహుత్వాన్ని రెండింటినీ కూడా మెయింటైన్ చేసుకోవటం కోసం భక్తుల ప్రపంచాచార్యులు వీళ్ళందరూ కూడా భేదా పెట్టుకున్నారు భేదాభేదవాదాన్నే కొంచెం మార్పులు చేర్పులు చేసి దానికి బోల్డ్ థియాలజీని కలిపి బాహ్యమైనటువంటి నామము ఇత్యాది చిహ్నములను చక్రార్జితములు నామములు చక్ర పొంగలి ఇలాంటివన్నీ మొత్తం పేరహరియా అంతా దాని బాగా దట్టంగా పెట్టి ఒక మతాన్ని ఇంకొక ఆచార్య ఇంకో ఆచార్యుడు అన్నాడు మాకు అభేదం అద్భుతాసండి ఈ అభేదం అనే మాట ని అంతా భేదమే భేదమే భేదమే భిద భేద భిద అని మూడు సార్లు చెప్పి ముమ్మాటికి భేదమే సత్యమో ఇంకొక ఆచార్య మీరు కళా ఇవన్నీ కూడా ఆ మానవ మస్తిష్కంలో వచ్చేటువంటి మేమే ఆదృష్టితో మీరు ప్రస్తావన చేశారు ఒక ఫిలాసఫీ యొక్క మూమెంట్ ఎలా ఉంటుందని ప్రస్తావించి మనకేది ఎవరంటే నిరోధమే ఉంటుంది ఇది రిలీజ్ హౌ ఇట్ బాట్ కాబట్టి ఇక్కడ శంకరుడు ఏమంటున్నారంటే నచముద్రాత్ కృదకాత్మన అనన్యే సద్వికారాణం హేమ తరంగాదీనాం ఇతరేతర భావా ప్రత్యర్భవతి ఇప్పుడు ఈ ప్రేమ అనే మాట తరచుగా ఏమి రాదు ఈ పా తరచుగా రాదు ప్రేమ వస్తుంది వచ్చినప్పుడు మీరు ఉర్దూలో పలికినట్టు పడకూడదు ఫ అంటారు అంటే ఏరేషన్ ఎక్కువ ఎక్కువ ఆస్పిరేషన్ పూర్తి చేస్తారు ఫ పెదవులని పూర్తిగా మూజి ఫ అంటే పెదవి ఉంటుంది దంతము ఉంటుంది dereh adi forth it's forty forth and sana and landemos the that pronunciation is acceptable only in urdu middle the letter urdu alone only and other language also apart in the proper word is said that the pronunciation mon Allah pronunciation is in the sanskrit word phaye is a part fast వీటికి ఓష్ఠ స్థానం కాబట్టి మీరు ఫేనా అనుకోవచ్చు ఫేనా ఇప్పుడు సముద్రాత్ ఉదకాత్మన అనన్యత తర్వాత వస్తుంది సముద్రాది ఉదకాత్మన అనన్యత తర్వికారాణం ఫేన తరంగాదీనాం అనన్యతీ అంటే ఫేనము తరంగములు మొదలైనవి ఆ సముద్రము యొక్క వికారములు సముద్రముల అన్యములు కానే అయినప్పటికీ కూడా ఇతర ఇతర భావాపత్తి ఉన్న భాగతి వాటికి ఫేనము తరంగమైపోవడము తరంగము ఉద్భుతం అయిపోవడము ఇది అదైపోవడం అది ఇదైపోవడం అలాగంటిదేమి ఉండదు రివర్స్ డైరెక్షన్ లో చెప్తారు నచ్చాం తరేతర భావానాపత్ సముద్రాత్మన అన్యత్వం భవతి అనన్యత్వం కాదదు అన్యత్వం ఎక్కడైనా పుస్తకాల్లో అనన్యత్వం అని పడితే ఎక్కడెటింగ్ నేను దిద్దుకున్నాసం నేను గిట్లేను అండ్ అదర్ హ్యాండ్ తేషాం ఇతరేతర భావ అనాపత్తాదతి అంటే తరంగము బుద్భుదము తరంగము బుద్భుదముట బుద్భుదము తరంగమవుతా అనేటువంటి ఇతరేతర భావం అనేది ఉండదు అయినప్పటికీ కూడా సముద్రము సముద్రము కంటే తరంగము అనన్యమే బుద్భుదము అనన్యమే కాబట్టి ఇతరేతర భావాపత్తి ఉండదు సముద్రాలు అనన్యత్వం ఉంటుంది సముద్రా అనన్యత్వం ఉన్నప్పటికీ ఇతరేతర భావాపత్తి ఉండదు ఇతరేతర భావాపత్తి లేకుండా సముద్రము నుండి అనన్యత్వము ఉందనే ఉంటుంది తెలిసిందండి మనిషి ఏమీ అది సముద్ర దృష్టాంతం దృష్టాంతంలో ఉంటే ఇప్పుడు ఇక్కడ ఏమిటి పరిస్థితి నచ భోక్తృభోగ్యో నితరేతర భావా కాబట్టి దేవదత్తుడును ఓదనము కంఠంలో అన్నము ఇక్కడ దేవదత్తుడు ఉంటే దేవదత్తుడు భోక్తా అన్నం భోగ్యము ఇప్పుడు సడన్ రివర్స్ చేసి మళ్ళీ అన్నం భోక్త దేవదత్తుడు భోగ్యము అలా మరి అప్పట్లో మీరు అన్నం మనం తినం మనమే అన్న మనమే అన్నం తింటుంది అంటే నా అభిప్రాయం ఆత్మలు కాదు దేహము అని అర్థం దేహము ఆ రకంగా మీరు తీసుకోవాలి అన్నము నువ్వు దేహము తింటుందా దేహమున అన్నం తింటుందా దేహమున అన్నం కూడా తింటుంది నన్ను అడిగితే రెండు చెప్పచ్చు వీళ్ళు దేహమే తింటుందని చెప్పచ్చు కానీ వాస్తవంలో అన్నమే దేహాన్ని తినేస్తుంది అన్నం లాగా అరిగిపోయేట్లాగా చేసేసి దేహాన్ని శిథిలం చేసి ఇంకా దీన్ని ఓడబడుతుంది కాబట్టి అక్కడ రెండు జడముడై అక్కడ కాబట్టి చేతనుడైన దేవదత్తుడు జడమైన భోజనం అయిపోడు జడమైన భోజనము చేతనులైన దేవదత్తుడైపోడు ఈ జడచేతన విభాగం ఉంటుంది భోక్తృభోగ్యులు భాగం కూడా ఉంటుంది బట్ ఎస్ జడమైన ఓదనము బ్రహ్మ కంటే భిన్నము కాదు చేతనుడైన దేవదత్తుడు కూడా బ్రహ్మ కంటే భిన్నము కాదు నత్ పదస్మాత్ బ్రహ్మణ అన్యత్మం భవిష్యతి అయితే భోక్త బ్రహ్మకంటే భోక్తా భోగ్యము విడివిడిగానే ఉంటాయి వీలు కలిసిపోవు అన్నప్పుడు అయితే భోక్త బ్రహ్మకండ భిన్నంగానే ఉంటుంది భోగ్యము కూడా బ్రహ్మకండ భిన్నంగానే ఉంటుంది అని మాత్రం చెప్పడానికి వీలు లేదు రెండింటి మూల కారణము ఒక్కటి అని మాములుగా సముద్ర దృష్టాంతంలో తరంగము బుద్భుదము అలాగే ఇక్కడ భోక్త భోగ్యము ఉంటుంటారు ఆ దృష్టాంతం ఒక పాయింట్ వరకే ఉపయోగపడుతుంది ఎందుకంటే తరంగము జలమే బుద్భుదము జలమే సముద్రం కూడా జడమే కానీ దృష్టాంతం దర్శనాంతికంలో దేవదత్తుడు చేతను అన్నం జడం కాబట్టి అక్కడ జడ జడ ఇక్కడ చేతన జడ ఆ జడ ఉంది కాబట్టి దృష్టాంతానికి నర్శనాంతకానికి హండ్రెడ్ పర్సెంట్ పోర్జినేషన్ కొన్ని అంశాల్లో మాత్రమే మనం అప్లై చేసుకోవాలి ఏ అంశంలో అప్లై చేసుకోవాలి వికారములకు ఇతర ఇతర భావాపత్తి లేకుండా మూల కారణము కంటే అనన్యత్వము ఉండియే ఉంటుంది మూల కారణం కంటే అనన్యములైనప్పటికీ వికారములకు ఇతరేతర భావాపత్తి అనే సమస్య ఉండదు అనే అంశంలో దృష్టాంతానికి దృష్టాంతానికి దాష్టాంతకానికి పోలికాంతి ఆ అంశంలో మాత్రమే అంటే తప్ప అక్కడ రెండు జనాలు ఉన్నాయి ఇక్కడ ఒకటి జనము ఒకటి చేతనము అనే విషయంలో చూసుకోకూడదు అదొక మాట రెండవ మాట ఏమిటంటే భోక్తకి బ్రహ్మకి అభేదము అది ఐక్యం ఐక్య రూపమైన అభేదం లేదా భోగ్యమునకు బ్రహ్మకు ఉండేటువంటి అనన్యత్వం అభేదం కాదు అనన్యత్వము అది బాధరూపమైన అనన్యత్వం అంటే భోగ్యం అనేది వస్తువుగా యథార్థం కాదు అలా భాషిస్తుందంటే అలా భాషించేది బ్రహ్మ కంటే భేదము కాదు అనే అభిప్రాయం ఇప్పుడు సర్వమునకు లేక సర్పము రజ్జువు కంటే అనన్యము అని చెప్పుటాయా అంటే అభేదం పొసం అనన్యత్వమే చెప్తారు సర్పమని నువ్వు అది రజ్జువు కంటే అన్యము కాదు అని చెప్పేసి ఉద్రిస్తారు అంటే తప్ప సర్పము ఇది ఐడెంటికల్సు రజ్జువు అని అనకూడదు ఓకే కానీ భోక్త విషయంలో దాని నిషేధం అంటే నిషేధం ఉంటుంది అంటే సర్పము అని అనుకున్నది సర్పము కాదు నాయము సర్ప ఇయము రజ్జు అని నిషేధపూర్వకంగానే మీరు సమానాభి చాన్ని బిల్డప్ చేయాల్సి ఉంటుంది లేదంటే జీవేశ్వరుల విషయంలో ఐక్య సమానాధికరణం ఏది జీవుడో అది ఏ ఈశ్వరుడు ఏది ఈశ్వరుడో అది ఏ జీవుడు ఐక్య సమానాధికరణ ఇక్కడ ఉంటుంది ఈ ఆస్పెక్ట్ను కూడా కొంత చెప్పాల్సి ఉంటుంది చెప్పేస్తే అక్కడికి అధికరణాన్ని టైట్ చేస్తుంటాం ఎని చెప్పి భోక్తాన బ్రహ్మనో వికారంచి పాయింట్లు అనుకుంటున్నారు ఏమిటంటే ఇప్పుడు సముద్రము మూల కారణము రెండు తీసుకోని వికారములు ఏమిటి తరంగము బుద్భుదము తరంగము సముద్రము యొక్క వికారం బుద్భుదము సముద్రము యొక్క వికారం కానీ భోక్త భోగ్యం దగ్గరికి రండి స్థానంలో బ్రహ్మను పెడతారు భోగ్యము బ్రహ్మ యొక్క వికారం కానీ భోక్త బ్రహ్మ యొక్క వికారము కాదు భోక్త బ్రహ్మయే బ్రహ్మ భోక్త వికారమైతే కాదు ఎందుకంటే వికారం అనేది కేవలము భోగ్యమునకు మాత్రమే వర్తిస్తుంది జీవుడు ఈశ్వరుని యొక్క వికారం కాదు జగత్తు ఈశ్వరుని యొక్క వికారం ఓకే ఆ తేడా ఉంటుంది సో యజ్ఞి భోక్తాన బ్రహ్మనో వికార భోక్త బ్రహ్మ యొక్క విచారం మాత్రం కాలుష్యమా అండి ఎందుకో తెలుసు తృష్పా సృష్ురేవా అంగీకరు తార్యాను ప్రవేశే భోక్తృత్వశ్రవణా ఎందుకు తెలుసు భోక్త బ్రహ్మ యొక్క వికారము కాదు అని మీరు ఎలా చెప్పగలరు అంటే శృతి ఎందుకంటే శృతిని అంగీకరించే సందర్భం ఇంకా శృతి సంబంధం లేని టాపిక్స్ తర్వాత వస్తాయి సో ఎందుకంటే ఆ దేహమును సృష్టించి తత్సృష్ సృష్టించి దాంట్లో ప్రవేశించినాడు అని చెప్పారు ఇప్పుడు ఇక్కడ వ్యాకరణం కూడా ఉపపిస్తారు అంత వ్యాకరణం ఆ ప్రత్యేక వస్తుందంటే ఏకకర్తృకత్వము వస్తుంది ఒకడే కర్త ఉండాలి స్వాప్రచయం వచ్చినప్పుడు రెండు వెర్బలు ఉంటాయి స్వాప్రచయం ఓ వెర్బ ఉంటుంది ఇంకో వెర్భ వస్తుంది తర్వాత ఇప్పుడు భుక్త్వా గచ్చని అన్నాడు అనుకోండి తిని భోజనం చేసి వెళ్తున్నాడు రెండు వెర్బులు ఉన్నాయి కదా బుజ్జనే వెర్బు గమ్మనే వెర్బు వెర్బు ఉంటే తెలియ ఉంటే కర్త ఉంటాయి ఈ త్వాప్రచయం యొక్క ధాతువు భోక్వ దీని కర్త ఎవడో గచ్చతే అనే ధాతువు యొక్క కర్త కూడా వాడే ఇంద అంతేకనే దేవదత్త భుష్వ యజ్ఞదత్త గచ్చని అనుకోవాలి తప్పు ఆయన పాపం స్వాతృత్యం ఎప్పుడు వస్తుందో చెప్తే ఏక సమాన కర్తృక లేని సూత్రంలో పదం సమాన కర్తృక లే అంతేకాని కొంతమంది సంస్కృతం రాసేవాళ్ళు ఒకసారి నేను వాక్యం లో గుడుగు వాక్యం రాశాను సంస్కృతంలో నాకు ఎవరో పాయింట్ అవుట్ చేశారు ఏమన్నో భిన్న కర్తృకాలు పెట్టారు మీరు అయ్యోగా తప్పు చేశాను అని నేను దిద్దుకున్నానంటే సమాన కర్తృకం అయ్యుండాలి ఓకే మీరు దేవదత్త భక్వా యజ్ఞదత్త గచ్చతే అనుకూడదు మీరేమనాలి దేవదత్త భక్వా గచ్చతి లేదా దేవదత్త భక్తవాన్ యజ్ఞదత్త గచ్చతి దేవదత్తుడు భోజేశాడు తీసు వెళ్తున్నాడు అని చెప్పాలి స్వాప్రచయం పెట్టకూడదు స్వాప్రచయం పెట్టాలంటే ఒకడే కట్ట ఇప్పుడు చెప్పండి తృష్ అదే త్వప్రచయం తదే వాడు ప్రార్థించదు సో దాన్ని సృష్టించి దాంట్లో ప్రవేశించాడు అంటే ప్రవేశించిన వాడు ఎవరో సృష్టించిన వాడు వాడే అంటే జీవుడే దేవుడని అర్థం కాలేదండి దీంట్లో ఉన్నదెవడు జీవుడు కదా సృష్టించిందవడు దేవుడు మనదే అది ఉండే దేవుడు పార్లమెంట్ బీజేపీలో ఆయన అంటారు ఒక స్వామి అంటారు ఆయన అర్గ్యమెంట్ అయింది ఆయన ఆర్గ్యుమెంట్లో ఓ పాయింట్ ఉండేమో నాకు అనిపించింది స్వామి అంటారు ఆయన ఏదో దాసుడు కింకరుడు ఇలాంటి మాట్లాడు బాగున్నారు అవి వెళ్ళడానికి బాగుండరు ఇప్పుడు దేవుడి దగ్గరకి వెళ్ళి బాని చందరా అంటుంటే అది ఏం అంత స్వభావాన్ని దేవుడి దగ్గర బాని చందరా అక్కర్లేదు ఈ చూడల్ ల్యాండ్ లార్డ్స్ దగ్గర సాగినటువంటి వ్యవస్థది వాంఛం ద్వారా దేవ దగ్గర దేవుడి దగ్గర నేను నీ భక్తుడు అనుకుంటే సరిపోతుంది తమ దాసోహమ్మ భక్తుడు ప్రేమ సో అలాంటివి పెట్టుకుంటారు దాన్ని ఏదో ఒక దృష్టాంతంగా చూపించరు అలా పెట్టుకుంటారు తల్లిదండ్రులు తెలియకు పెడతారు ఒకవేళ తల్లిదండ్రులు బట్టమైన వీళ్ళు పెట్టేస్తుంటారు కాబట్టి మూడే ఉత్సాహం కొంత అధికమని అలా సో దట్ ఈస్ నాట్ ది పాయింట్ ది పాయింట్ ఈజ్ ఈ దాసాంగలో ఈ మాట్లాడిన తర్వాత ఆయన దేవుడే జీవుడే అని వీళ్ళు చెప్తారు నేను ఇది ఎక్కడ ప్రారంభమని అలా కానీ మళ్ళీ దేవాలయ అలర్జీ కట్టి కూడవి చేస్తూ ఉంటారు అన్నాడు దేనికి పాయింట్ ఇంకా సం పాయింట్ ఇస్తా బట్ అది కూడా యాక్సెప్టబుల్ కాదు ఎందుకంటే పరమ సిద్ధాంతం అద్వైతోనే వీళ్ళకి వీళ్ళకి ఇప్పుడే అద్వైత సాక్షాత్కారం అవ్వలేదు కదా సాక్షాత్కారం అయిన తర్వాత అలా ఉంటుందని ఇప్పుడు రోగంగా ఉన్నాడు తగ్గిన తర్వాత నేను రోజు ఎక్సర్సైజ్లు చేసుకుంటాను రోజు అదే ఆహారం ఆరోగ్యకరమైన ఆహారం తిరిగాము అని వీడు రోగంలో మంచం మీద ఉండి అనుకుంటున్నాడు తప్పు అలాగే అలాగే నాకు ఆత్మసాక్షాత్కారం అయిన తర్వాత ఆ భేదమే ఉంటుంది అని ఆ గోల్ గోల్ని క్లీన్గా పెట్టుకోవాలి లేకపోతే గోల్ని తప్పుగా పెట్టుకుంటే వీడు ఎప్పటికీ తీసుకాలేదు కాబట్టి ఆయన ఆల్టిమెంట్ ఈజ్ నాక్ ఎంటైర్లీ వాల్యూడ్ ఆయన ఆల్టిమెంట్ ఏ అంశంలో వాల్యూడ్ కంటే వీళ్ళందరూ అద్వైతం అద్వైతం అని చెప్పి తంత్రాన్ని పట్టుకునే రకాదాంత ఏదో రాములో కృష్ణులో రేణతో పూజించుకోవటం అలా కాదు తంత్రం వీళ్ళకి తంత్రం ఎందుకంటే తంత్రం అనవసరం కదా ఎక్కడో ప్రవేశించింది తంత్రం ఏదో ఎనిమిది రో దాంతంలోనో పదకొండు రోజుల ప్రాంతంలోనో పదహారు రోజుల హిస్టరీ లేదు ఉండవు పదహారు శుతాంతంలోనో ఎప్పుడో ప్రవేశించింది ప్రవేశించి అది కొనసాగింది ఆ తంత్రాన్ని చూసి ఆ స్వామి ఆశ్చర్యపారు వీళ్ళు మహోత్స ఇంత తంత్రం పెట్టి అంత విభాగమే విడిపిస్తూ కొన్ని అభివృద్ధి ఉంటారు వీళ్ళు ఆయన పాపం ఆయన ఆ ఆయన అనుకుంటాడు కాబట్టి జీవుడే దేవుడు దేవుడే దేవుడే దేవుడు సృష్టిరేవ అలీకృతస్య కావ్యాను ప్రశ అందాము సృష్టిరేవ అలీకృతస్థ కార్యాప్రవేశ్రవణ శ్రవణం అంటే శృతి సృతాలయ్యుత్వం ఏమని ఎవడు సృష్టించాడో వాడే అంటే నేను అనమాట ఆ సృష్టింపబడిన కార్యము నన్ను ప్రవేశించాడు ప్రవేశించేప్పుడు ఏమైనా ఆయనలో మార్పులు ఏమైనా వచ్చాయా వికారము అయినా పొందినారా ఆయన స్వరూపుడు ఆయన సత్తుపోయి ఆయనకి చౌపుట్టుకులు ఏమైనా వచ్చాయా చిత్తుపోయి జ్ఞాన అజ్ఞానములు ఏమైనా వచ్చాయా ఆనందం పోయి సుఖ దుఃఖాలు ఏమైనా వచ్చాయా లేదు అంటే ఏ వికారములు లేకుండానే ఇప్పుడు ఆవకాయ కొండలో ఆకాశం ప్రవేశించింది ఇలాగే ఆకాశం ప్రవేశించగానే అవకాయ పెట్టుకున్నారు ఇప్పుడు ఈ ఆకాశం ఆవకాయ కొండలో ప్రవేశించినప్పుడు దానికి ఏమైనా కొంత మొదలైన వికారములు ఏమైనా అలాగే ఈ క్షేత్రం ముందు ఆ పరమాత్మ ప్రవేశించాడు ఏ వికారాలు లేకుండానే ప్రవేశించాడు ప్రవేశించి భోక్తయే ఉన్నాడు ఇక్కడ అంటే జీవుడుగా ఉన్నాడు అని శృతి చెప్తాం అలా ప్రవేశించినప్పటికీ తథాపి అంటే అలా ప్రవేశించినప్పటికీ కావ్యమను అక్తి ఉపాధితో విభాగ కార్యంలోకి ప్రవేశించాక ప్రవేశించక ముందు ఆ భేదం ఒక్కటే బ్రహ్మం ఒక్కటే ప్రవేశించేసాక విభాగం అనుభవానికి వస్తూ ఉంటుంది అది కూడా ఎందుకు అనుభవానికి వస్తుందనుకుంటున్నాడు యథార్థమైన విభాగం అనో ఆయన అభిప్రాయం కాదు ఉపాధి నిమిత్తో విభాగ ఉపాధినే మాట్లాడుతుంటే సరిపోతుంది విభాగం వస్తుంది ఉపాధితే అర్థం ట్రాక్టికులు ఏమనిస్తారంటే ఇప్పుడు నిప్పు ఉంది నిప్పుకి పోగుంటుందా ఉండదు నిప్పుకి పోగొండదు కానీ ఆ నిప్పుకి కట్టె తడి కట్టె తడిగా ఉండాలి కొంత తడి ఉండాలి ఆద్రేంధన సంయోగం తడి కట్టెతో దానికి సంబంధం ఏర్పడితే పొగ కూడుతుంది ఆ తడి కట్టెకి ఉపాధితే కాబట్టి నిప్పుడు పొగ ఉండదు తడికట్ట పడితేనే పొగ తడికట్టెతో సంయోగం వచ్చినప్పుడే దానికి పొగ వస్తుంది కాబట్టి పొగ నిపు యొక్క ధర్మం కాదు అలాగే పరమాత్మకి ఉపాధి సంబంధంతో భోక్తృత్వము ఇత్యాది తేడాలు వస్తాయి ఉపాధి సంబంధాన్ని బట్టి భోక్తృత్వం వచ్చింది ఉపాధిలో భేదాన్ని బట్టి భోక్తలు ఎందు భేదభేదం సృష్టిస్తుంది కాబట్టి ఉపాధి సంబంధాన్ని బట్టి భోక్తగా ఉంటున్నాడు కనుక భోక్తా భోగ్యము అనే విభాగము కూడా కొసగుతుంది వ్యవహార స్థాయిలో ఇవన్నీ కూడా కొసుగుతాయి కాబట్టి అస్తి ఉపాధితో విభాగ ఉపాధిని బట్టి భోక్తకు విభాగము ఉంటుంది ఒక భోక్త ఈ భోక్త లేదు ఆ భోక్త లేదు అనే విభాగము ఉంటుంది తర్వాత ఎలాగో దానికి వృష్టాబ్దం వల్ల ఘటాద్యుపాధి నిమిత్త ఇప్పుడు ఆకాశం ఘటనలో ప్రవేశించింది అలా అనుకోండి ఆకాశం ఘటనలో ప్రవేశించింది ఘటనలో ఉంది కదా అందుకోసం ప్రవేశించిందని చెప్తారు అంతేకాని కలుగులోకి పాము దూరినట్టుగా దూరిందని అభిప్రాయం కాదు ఘటనలో ఆకాశం ఉంది కాబట్టి ప్రవేశించిందని చెప్తారు ఘటనలో ఆకాశం ఉన్నది మఠం మఠంలో ఆకాశం ఉన్నది ఇప్పుడు మఠం ఘటాకాశంలో క్లాసు పెట్టుకుని మఠాకాశంలో ఓరగాయ పెట్టుకోవచ్చా మఠాకాశంలో క్లాసు పెట్టుకోవాలి ఘటాకాశంలో ఓరగా పెట్టుకోవాలి ఆకాశము ఒక్కటిదే ఆకాశంలో వికారములు కూడా ఏ వికారములు లేవు వికారాలు ఆకాశం ఎలా అలాగే ఉంటుంది అయినా కూడా ఘటాన్ని బట్టి ఆకాశంలో ఆ ఘట మఠ ఉపాధులను బట్టి ఆకాశంలో విభాగము వచ్చింది ఇప్పుడు తేలాల్సింది తింటే ఇక్కడ అదంతా తేల్చారు మరో తోట తేలుస్తారు తేలాల్సింది ఇక్కడ ఇంటే విభాగము కోసము అని తేల్చేసి వేస్తారు అయితే ఒక ప్రశ్న ఘటాకాశానికి మఠాకాశానికి విభాగం వచ్చింది కదా ఈ విభాగము యథార్థమాకార ఆకాశమునందు అభేదము అది సత్యం ఘటాకాశము వేరు మహాకాశము వేరు అనే విభాగం వచ్చింది ఈ విభాగము సత్యమా కాద ఈ విభాగము సత్యము అంటే అదే భేదాభేదవాదం అవుతుంది ఈ విభాగము కల్పితము అంటే అద్వైతము కాబట్టి అద్వైతమే సత్యము ద్వైతము కల్పితము కాబట్టి మీ ప్రశ్నలన్నీ కూడా కల్పిత విభాగానికి సంబంధించిన ప్రశ్నలే తప్ప యథామైన విభాగా సంబంధించినవి కాబ్రహ్మణ అనన్యపీ ఉపపద్య భోతృభోగ్యలక్షణో విభాగ సముద్రతరంగానిన్యాయ తం కాబట్టి చెప్ప కాబట్టి భోక్తా భోగ్యము అనే రోడ్డు కూడా పరమ కారణమైన బ్రహ్మ కంటే అన్యములు కాకపోయినా కూడా కాకపోయినప్పటికీ భోక్తాభోగ్యము అనే భాగము అలాగే కొనసాగుతూ ఉంటుంది ఎలాగైతే తరంగము బుద్భుదము అనేది పరమ కారణమైన సముద్రము కంటే అన్యములు కాకున్నాను తరంగ బుద్ధుడ విభాగం అనేది ఎలా అయితే నడుస్తూ ఉంటుందో ఇక్కడ కూడా అలాగే నడుస్తూ కార్యంలో విభాగము కారణస్థాయిలో అభేదము అని అంతే చెప్పేసి ఉంటున్నారు ఇక్కడ ఇక్కడ భేదాభేదవాద ప్రసిద్ధి తీసుకొచ్చి గడాకరించలేదు ఎందుకంటే సూత్రంలో ఇంతే ఉంది ఇంకో చోట చేస్తారు అక్కడ మరోచోట భేదాభేదవాన్ని కూడా ప్రస్తావన చేసి మరి పరోపక్షం అడించుకుంటారు అయితే విభాగము సత్యమే ఏకత్వము సత్యము అని కూడా అన్నీ సిద్ధాంతం చేస్తారు విభాగము కల్పితము నామరూపాత్మకము ప్రొజెక్షన్కి ఏకత్వమే సత్యము అని మళ్ళీ దానికి ఇప్పుడు దీనికి ఒక విషయాలు అంతా చూసి ఒకడు మాల అనుకుంటాడు ఒకడు వంకర టింకెరగా ఉండే కర్ర అనుకుంటాడు అలాంటి కర్రలు కూడా ఉంటాయి ఒకడు సత్వము అనుకుంటాడు ఇంకొకడు నీటి ధార అనుకుంటాడు సర్పం అనుకున్న వాడి సర్పము ఆ భాష సరిగ్గా ఉండాలి అందుకోసం చెప్తున్నా సర్పం అనుకున్న సర్పము రజ్జువు కంటే అన్యము కాదు కట్టె అనుకున్న వాడి కట్టె కంటే అన్యము కాదు ధార నీటి ధార అనుకున్నవాడి నీటి ధార రజ్జువు కంటే అన్యము కాదు మాల అనుకున్న వాడి మాల రజ్జువు కంటే అన్యము కాదు అయితే ఏమీ రజ్జువు కంటే అన్యము కాదు కనుక కట్టెన్నా మాలన్నా ఒకటే హై మాత్రం మీరన్నానికి వీలు మరైతే భేద భేదమే సత్యము కాదు రజ్జువే సత్యము కట్టె మాల నీటిధార సము నాలుగు కూడా అసత్యము అసత్యమైన నాలుగు ఇంట్లోనూ విభాగం ఉంటుంది సత్యమైన రజ్జువులందు ఏకత్వం ఉంటుంది కాబట్టి విభాగము కల్పితము ఏకత్వము సత్యము కాబట్టి కల్పిత ద్వైత యథార్థ అద్వైతమై ఉంటుంది తప్ప ద్వైతాద్వైతమైన లోపం వాళ్ళ అభిప్రాయం ద్వైతాద్వైతం యొక్క అభిప్రాయం ఏంటంటే సత్యద్వైత సత్య అద్వైత అని అభిప్రాయం అలాంటి అద్వైత అద్వైతం ఉండదు కల్పిత అద్వైత సత్య అద్వైతము అని మీద మేము వచ్చేసుకుంటాం నిన్న నేను చెప్పేది కూడా అది అధికరణం పూర్తయింది ప్రధాన్యత్వం ఆరంభ శబ్దాది చాలా ముందుకు వెళ్తే ఒక అధికరణం వస్తుంది ఏమంటే ఇతర వ్యపదేశాత్ హితాకరణాదిదోష ప్రసక్తి ఆ అధికరణం చెప్తారు రాష్ట్ర జూన్ జులై మంత్ లో ఈ అధికారం జూన్ జులై ఆగస్ట్ ఏ రాష్ట్రంలో ఉంటాయి ఆ రాష్ట్రంలో ఇతర ఉద్యోపదేశాధికరణం దొరికిందండి ఇతర ఉద్యోగపదేశాధికాకరణాది దోషత్వ శక్తి అధికంతు భేదేశాది బాగా ఉప పత్తి అని మూడు చూస్తున్నారు ఈ అధికరణం చెప్పుకుంటే ఈ ఏడాదికి మనం కొత్తమైన వ్యక్తి లేదు ఇప్పుడు మొదలుపెట్టుకోమంటారా మనీ ప్రాస్ట్